కళాప్రపూర్ణ వించమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పంతొమ్మిదవ చాప్టర్ మామ్మగారి మరణం మా మా అమ్మగారి పేరు రాజమ్మ అందరూ ఆమెను రాజమ్మ గారని పిలిచేవారు ముసలితనంలో కూడా అందంగా పండుతములపాకులాగా ఉండేవారు మా కుటుంబంలో మామయ్య కృష్ణ కవిత్వంలో ఎంత పేరుందో పాక శాస్త్రంలో మా అమ్మగారికి అంత పేరుంది నిజానికి మామయ్య రచనల కోసం నా పాటలు వినడం కోసం వచ్చేవాళ్ళ సంఖ్య కంటే మామగారి చేతి వంట తినడానికి వచ్చేవాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉండేది రాజమ్మగారికి అందరన్నా ఆపేక్షే ఆప్యాయంగా పలకరించి మాట్లాడేవారు మామగారు మీరు చిన్నప్పుడు చదువుకున్నారా అని అడిగితే ఏమూనే రెండో క్లాసు వరకు చదువుకున్నానని జ్ఞాపకం అనేవారు రాజమ్మగారు మా తాతగారి రెండో భార్య మొదటి భార్య అనగా మా పెదనాన్నగారు మేనత్త నాన్నగారుల తల్లి పోయాక ఈవిడ అందం చూసి పెళ్ళారా పెళ్ళాడారట అప్పటికి తాతగారికి ముప్పై ఏడేళ్ళు మా అమ్మగారికి పదకొండేళ్ళు మా అమ్మగారి పెళ్ళి పెద్ద మనిషి అత్తవారింటికి వెళ్ళడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి టకటకా జరిగిపోయాయి మామగారు కాపురానికి వచ్చినప్పుడు మా నాన్నగారు నెలల పసిబిడ్డ సంరక్షణ అంతా ఆమె చూసుకునేవారట మామగారు బొత్తిగా అమాయకురాలని తాతగారు ఎప్పుడూ కథ చెబుతుండేవారట వారి శోభనం పాపం చిన్నపిల్ల కదా జాలిపడి తాతగారే మామగారికి లడ్డు జిలేబీ పాకం పాకం చలిమిడి తినమని అందిస్తుంటే తింటూ నోరిప్పి మాట్లాడిన మొదటి మాట మీ ఇంట్లో ఎన్ని తద్దినాలు అని అడిగారట తాతగారు ఒక్కటే అన్నారట అంటే ఆవిడ అయ్యో అంతేనా మా ఇంట్లో ఎంచక్క ఎన్నో తద్దినాలు గారెలు నువ్వు నువ్వు ఉండలు ఎప్పుడూ ఈసారి మా ఇంట్లో తద్దినానికి నువ్వురా అన్నారట మా తాతగారు యాభై ఆరేళ్లకే పోయారు మా అమ్మగారిని పెదనాన్నగారికి కాకుండా నాన్నగారికి అప్పగిస్తూ మీ పిన్ని అమాయకురాలు ఆమెను చూసుకునే బాధ్యత నీదే అని చేతిలో చేయి వేయించుకున్నట్ట అప్పటి నుంచి ఆవిడ పోయే వరకు మమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటూ నాన్నగారి దగ్గరే ఉన్నారు మా బంధుకోటిలో మా అమ్మగారిలాగా వంటలు వండేవారు లేరని ప్రతీతి పెద్ద పెద్ద పెళ్లిళ్ల వంటలు పిండి వంటలు కూడా అమోఘంగా వండేవారు ఈ కాలపు వంటల్లో ఉల్లిపాయలు మసాదిన మసాలా దినుసులు లేకుండా రుచి తీసుకురాలేరు ఉల్లిపాయలు కూడా ముట్టని ఆ కాలపు మా ఇళ్లలో వంకాయ పచ్చి జీడి మామిడి పప్పు ముద్దకూర కంద బచ్చలి పనసపొట్టు అరటి పువ్వు అరటి దూటకూరలు ములక్కాడల పులుసు పులిహోర పులుసు జీడి మామిడి పళ్ళ పులుసు మొదలైనవి ఇంకా అనేక రకాల పచ్చళ్ళకి మామగారు పెట్టింది పేరు ఒక రోజు లేత గడ్డి కూసి దానితో పచ్చడి చేశారట అందరూ ఆశ్చర్యపోయారట ఆమె చేతిలో ఏది వండినా అమోఘమైన రుచి అలాగే మామగారి పిండి వంటలకు కూడా పెద్ద పేరుంది పూతరేకులు కరకజ్జం కండ మండీలు సున్నుండలు తొక్కుడుండలు కాజాలు కజ్జికాయలు పాకపు చలిమిడి బొబ్బట్లు పాలపూరీలు చెకోడీలు గోరుమీటలు ఇవి ఆవిడ స్పెషాలిటీస్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి కానీ పేర్లు మర్చిపోయాను పనసాకులతో బుట్టలల్లి అందులో పిండి పోసి ఏ పిండి నన్ను నన్ను నాకు వంట రాదు ఆవిరిలో ఉడికించి బుట్టలను చేసేవారు అవెంతో రుచిగా ఉండేవి మా ఇంట్లో రోజూ పెసరట్టో దిబ్బరట్టో ఉండి తీరేవి ఈ దిప్ప రొట్టును బెల్లంపాకంతో తినాలి మాకు పాడి కూడా ఉండేది మా గేదకు అమృత వర్షిణి అని పేరు పెట్టాను మామగారు తర్చు తరచూ పాలకోవా కో కచ్చికాయలు చేసేవారు బొబ్బట్లు సొజ్జప్పాలు కాజాలు పూతరేకులు చేస్తే మెక్లారిన్ దొరగారు బ్రాడ్లీ దొరసాని లాంటివారు కూడా మా ఇంటికి వచ్చి మా మా అమ్మగారి వంటలను పొగుడుతూ ఆనందంగా ఆరగించేవారు తిండి విషయంలో మా అమ్మగారివి తెలియని పదార్థాలు లేవు అచ్చులు తెప్పించి రంగురంగుల పంచదార చిరకలు గుర్రాలు ఏనుగులు రథాలు మొదలైనవి నాకు గాజులు పెట్టించినప్పుడు ఇంట్లోనే చేశారు ఊరగాయలు పెట్టడంలో కూడా మా అమ్మగారు దిట్ట ఆవిడికి ఆవిడేసాటి కారపకాయ పచ్చ మెంతికాయ పులిహోర బెల్లపావకాయ ముక్క మాగాయి తొక్కుడు పచ్చడి మామగారి స్పెషల్స్ నెల్లాల ముందు నుంచి మిరపకాయలు ఆవాలు మొదలైనవి ఎండబెట్టడం కారం దంచడం మొదలైన తంతంతా కూడా చేతి మీదుగా జరిపేవారు దంచడం రొబ్బడం పిండి విసరడం లాంటి కష్టమైన పనులన్నీ అవలీలగా మామగారు చేస్తుంటే ఆయా పనులకి అనుకూలమైన జానపద గేయాలు నేను సరదాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా పాడుతుండేదాన్ని పాడవే పాడుతుంటే పని త్వరగా అవుతుంది అని ముసిముసి నవ్వు నవ్వేవారు మామగారి స్పెషాలిటీస్లో మామిడి తాండ్ర చేయడం ఒకటి అదేమిటో ఆ రుచి ఇంకెవరికీ రాదు తాండ్ర పొట్టు వడియాలు పేలాల వడియాలు మినప్పప్పు వడియాలు బూడదిగుమ్మడి వడియాలు రేగు పళ్ళ వడియాలు ఒకటేమిటి ఇవన్నీ ఆవిడ స్పెషల్సే నాకు అర్థంగా లేదు ఐడియా రాలేదు కానీ ఆ రోజుల్లో ఒక హోటల్ పెట్టుంటే బాగుండేది మామగారికి మరో విద్య కూడా తెలుసు బొంతలు కుట్టడం పాత చీరలతో ఇప్పటి కట్ పీసెస్ క్విల్స్ లాగా రంగురంగుల క్విల్స్ అప్పుడే కుట్టేవారు రత్నపాప పుట్టినప్పుడు చిన్న చిన్న బొంతలు ఎన్నో కుట్టించారు మామగారు ఎప్పుడు పడుకునేవారో ఎవరికీ తెలియదు ఆవిడిది కోడి కునుకు రాత్రి పది గంటల వరకు ఏదో చేస్తూనే ఉండేవారు మళ్ళా తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచేవారు మామగారికి విపరీతమైన మడి ఆచారం రోజుకి పది సార్లన్నా స్నానం చేసేవారు పని మనిషి కడగని గిన్నెలు ముట్టుకుంటే స్నానం మాలాంటి పిల్లలు మడిగా ఉన్నారని తెలియక తగిలితే చాలు మరో స్నానం ముట్టువాళ్ళు ఎదురైతే స్నానం కింద ఏదైనా తొక్కితే స్నానం తడిబట్టలతోనే వంటంతా చేసేవారు ఇలాగ మడితో సతమతమయ్యేవారు మామగారిది ఒక్కటే కోరిక ఒకవేళ జబ్బు పడి పక్క మీదే ఉండవలసిన ఆగత్యం సంభవిస్తే చాకిరి మేం చేయలేం కనుక బ్రాహ్మణ నరుసుని పెట్టుమని ఒట్టు వేయించుకున్నారు డెబ్బై ఐదేళ్ల మామగారు యాభై ఐదేళ్ల దానిలాగా కనబడేవారు ఇరవై ఐదేళ్ల దానిలాగా చకచకా పనిచేసేవారు నా చిన్నతనంలో ఎందుకో మామగారు చచ్చిపోతారని ఎప్పుడూ అనుకోలేదు ఆవిడ ఎటర్నల్ పర్సన్ అనుకునేదాన్ని అటువంటి మామగారికి సడన్ గా స్ట్రోక్ వచ్చి మాట పడిపోయింది ఇంట్లో చాకరీ చేసేవాళ్ళెవరూ లేరు మా అమ్మ పదిహేనేళ్ల క్రితమే పోయింది నాకప్పటికే ముగ్గురు పిల్లలు మామగారి కోరిక ప్రకారం బ్రాహ్మణ నర్సు కోసం గాలించాం మామగారి అనారోగ్య పరిస్థితి మా పెద్దమ్మ జాలిపడి నేను వచ్చి సహాయం చేస్తాను ఏ నర్సుని పిలవకండి అంది అన్నింటికి సౌకర్యంగా ఉంటుంది కానీ మామగారికి వీధి గది ఏర్పాటు చేశారు మా ఫ్యామిలీ డాక్టర్ చారిగారికి కబురు చేశారు మేము మద్రాసు వచ్చిన కొత్తరికం చారిగారు కూడా టీ నగర్లో కొత్తగా డిస్పెన్సరీ ప్రారంభించారు ఆయన భార్య అంబుజం నేను కాకినాడలో హై క్లాస్మేట్లం డాక్టర్ చారికి మంచి పేరు ఏ జబ్బున్నైనా డయాగ్నోస్ చేయడంలో గొప్పవారు టీ అందరికీ ఆయనే డాక్టర్ అయితే ఆయనకు వింత గుణముంది ఎప్పుడూ ఆయన నవ్వగా మేమెవరూ చూడలేదు మా మేనత కూడా ఆయన దగ్గరే వైద్యం ఆవిడికి తమిళం బొత్తుగా రాదు డాక్టర్తో ఒళ్ళు ఊగుతున్నట్టుంది అని చెప్పడానికి ఆయన్ని ఊపి ఇలా ఉందని చెప్పేది కడుపులో కుతకుత ఉడుగుతున్నట్టుందని చెప్పడం సొగసు చారీగారు కడుపు మీద ఖండగతి తాళాలు కొట్టి చూపించేది డిస్పెన్సరీలో అందరూ నవ్వేవారు డాక్టర్ తప్ప మా అమ్మగారి కోసం చారిగారిని పిలిపించారు నాన్నగారు ఆయన వచ్చి చూసి ఈవిడ బ్రతకడం కష్టమని రోజుల మీద ఉన్నారని ఏ క్షణమైనా పోవచ్చు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏదో తాత్కాలిక మందించి వెళ్లారు మా అమ్మగారు వార్త వినగానే మా పెద్దమ్మ సహాయానికి వచ్చింది ఆవిడ్ని చామర్లకోట జమీందారిని అనేవారు ఆవిడికున్న ఆస్తికి మా ఇంటికి హాయిగా కారులో కాకపోయినా కనీసం రిక్షాలోనన్నా వచ్చుండొచ్చు కాళ్ళు ఈడ్చుకుంటూ వగర్చుకుంటూ మామయ్య ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అనగా జగదంబాళ్ళ స్ట్రీట్ నుంచి రామన్ స్ట్రీట్కి నడిచి వచ్చింది చెప్పలేనంత పిసిని కొట్టు ఒక్క కాణి కూడా ఖర్చు కాదు మామగారి పరిస్థితి చూసి వలవలా ఏడ్చింది మామగారికి మందులివ్వడం జావ ఇవ్వడం అన్నీ ఆవిడే చేసింది సరదాకి నాతో ఒకవేళ మీ ఇంట్లో నేను జబ్బిప్పుడు పోయే పరిస్థితి వస్తే నన్ను ఎక్కడ పెడతావే అంది అంటే నేను అదేమిటమ్మా నువ్వు జమీందారునివి నేను దర్జాగా హాల్లో ప్రాణం విడివనిస్తాలే అన్నాను మరి మీ మేనత్తను అంది మేడ మీద అన్నాను మీ నాన్నగారి సంగతి ఏమిటి అంది వింజిమూరి వారందరికీ మేడ మీద కేటాయించాం అన్నాను అదేమిటో మా పెద్దమ్మగారు అన్నట్టుగానే వారం రోజులు కూడా గడవకుండా ఓ రోజు పెద్దమ్మకి విపరీతమైన గుండె నొప్పి వచ్చింది డాక్టర్ చారి వచ్చి చూసి హార్ట్అటాక్ అని హైదరాబాద్లో ఉన్న మామయ్యని పిలిపించమని చెప్పారు ఆశ్చర్యమే ఉంటే పోతారనుకున్న మామగారికి సడన్గా మాట వచ్చింది ఏమిటి ఏదో గోలగా ఉంది అన్నారు ఎవరో పుసుక్కుని చెప్పేశారు పెద్దమ్మకి గుండెపోటుకు వచ్చిందని అయ్యో పాపం ఎవరు ముందో ఎవరు వెనుకో అన్నారు మామగారు ఆవిడ అన్నట్టుగానే ఆ రాత్రే పెద్దమ్మ మా మామగారు బతికారు మామగారిని సంతోషపెట్టడం కోసం బ్రాహ్మల్ది అని అబద్ధమడి ఎలాగైతే ఓ నర్సును పెట్టాం నెల ఆళ్ల నుంచి పక్కమేదే మీదే ఉన్నా బాగానే ఉన్నారు ఓ రోజు సడన్ కళ్ళు తేలేశారు మాట పడిపోయింది మామగారి రెండో కోరిక ఆమె ప్రాణం పోయేటప్పుడు మంచం మీద కాకుండా కిందకు దింపమని మళ్ళా చారిగారిని పిలిపించారు ఆవిడ ఇన్నాళ్లు బతికున్నారంటేనే ఆశ్చర్యపడ్డారు నాడి జారిపోతుంది సింకవుతున్నారు ఇంకా బతకరు మందులు అనవసరం అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ కోరిక ప్రకారం కింద చాప మీద పడుకోబెట్టారు అందరూ చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు పావుగంట తర్వాత నీరసం గొంతుతూ రోగమే అడ్డెడు తప్పెళ్ళకి తప్ప నేను ఇక్కడున్నానేమిటి పైన పడుకోబెట్టండి అన్నారు మామగారు ఆవిడిది గట్టి ప్రాణం మరో ఇరవై రోజులు మామగారు అలాగే బ్రతికారు ఆవిడ చచ్చినా చావరనుకున్నాను మళ్ళా ఒకరోజు ఎక్కిళ్ళు మొదలెట్టాయి ఒళ్ళు చల్లబడిపోయింది నాన్నగారికి అంగారుపరి డాక్టర్ చారిని నిమిషాల్లో రప్పించారు పదిహేనేళ్ళు నా ఈ ఎడకలో ఎప్పుడూ నవ్వి చారిగారు వచ్చి రావడంతో మామగారిని చూసి ఇందమ్మ ఇన్న ఈరోడ ఇరుక్క ఈ అమ్మ ఇంకా ప్రాణాలతో ఉన్నారా అని పెద్ద నవ్వారు ఆయన నవ్వు చూసి మామగారు కూడా హాయిగా నవ్వు ముఖంతో प्राणाल विचार